రి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాలయవత్ లో జీవన్ముక్ పరా కావద్వైత వివజ్జనాభ్యతే సాత్రేదం ఈషద్వైత ఈ కంఫర్టబుల్ గా కూర్చోండి అదే ఓకే గోడ హాయిగా ఓకే ఇది చాలా మంచి శ్లోకం ఈ శ్లోకంలో ఆయన ఒక రకంగా మొత్తం సెక్షన్ అంతని ఉపసంహారం చేసుకున్నారు ఆయన ఏమంటున్నారంటే జీవద్వైతము నుండి మీరు విముక్తులు కావాలి జీవద్వైత వివర్జన ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ బంధించలేదు మిమ్మల్ని మీరే బంధించుకున్నారు మిమ్మల్ని ఎవరూ బంధించలేదు ఎవరో బంధించారు బయట వాళ్ళు ఎవరో బంధించారని లేకపోతే బయట ఉన్న పరిస్థితులు బంధించాయని అని అనుకోవడము చాలా చాలా ప్రిలిమినరీ థింకింగ్ అది క్రూడ్ థింకింగ్ ఆ సందర్భంగా అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ వాళ్ళ థింకింగ్లో ఆ లోతు లేదు ఆ గాఢ శీలత లోతుగా ఆలోచించే స్వభావం లేని ఉండదు కాబట్టి అలా అనుకోకూడదు ఇతరులు మనకేదో చేస్తున్నారు ఎందుకంటే ఇతరులు ఏదో చేస్తున్నారు అని అనుకుంటున్నంతసేపు మీకు ఆ ప్రాబ్లం ఆఫ్ జీవద్వైత అది సాల్వ్ కాదు జీవుడు తన కొత్త కొత్త ద్వైతాన్ని సృష్టించుకుంటూనే ఉంటాడు ఎందుకంటే మనస్సు డిస్ట్రాక్ట్ అయిపోతుంది అది ఆ జీవద్వైతం యొక్క మూలాలను అన్వేషించి వాటికి పరిష్కారాన్ని కనుగొనే స్థితిలో ఉండదు మనస్సు ఎప్పుడైతే ఇతరులు మనకి ద్వైతాన్ని కలిగిస్తున్నారు అని అనుకున్నప్పుడు చాలా అసందర్భంగా తయారవుతుంది కాబట్టి అలా ఉండకూడదు అది తెలివి తక్కువ ధనం అలా ఇతరుల మెత్తిమీద వేసేస్తూ ఉండడం అన్ని దోషాలు ఇతరుల మెత్తిమీద వేసే పద్ధతి కాదు మన భారతీయ సమాజం దాని గురించి ఇప్పుడున్న పరిస్థితి గురించి చెప్పాలంటే హైలీ కన్ఫ్రాంటేషనల్ సొసైటీ చాలా ఎక్కువగా కన్ఫ్రాంటేషన్ వివాదగ్రస్తమైన సమాజం అనిపిస్తుంది నిన్న మొన్న ఎవరో కంపేర్ చేశారు ఉదాహరణకి మన పార్లమెంటు చూసుకోండి ఎంత వివాదముల యొక్క ఊబీలో దిగిపోయి ఉంటుందో చూసుకోండి పార్లమెంట్లో సత్యాన్ని ఎవడూ పలకడానికే వీలు సత్యం పలికితే దాని మట్టి తెల్లేయటం సత్యం పలికితే సో ఉదాహరణకి ఆత్మహత్యలకి పంటలు చెడిపోవడం మాత్రమే కారణం కాదు అప్పుడప్పుడు లవ్ ఎఫైర్స్ బిడిచికొచ్చి కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఒకడంటే వాడి మీద ఓ పెద్ద లారీని మట్టి తీసుకెళ్లివేసే సో ఆ రకంగా చాలా హైలీ కన్ఫ్రాంటేషనల్ సొసైటీ కింద తయారైపోయింది వివాదగ్రస్తమైనటువంటి సమాజం కింద తయారైంది సో అంటే ఈ వివాదానికి మూలం ఏమిటో తెలిసినా ఎక్కడి నుంచి వస్తున్నా మనమే నా మనమే మన సొసైటీ అంటే మీరు నేనే కదా అటువంటి సొసైటీ ఈ వివాదానికి మూలం ఏమిటో తెలిసినా దోషము ఎప్పటికీ ఎదరివాడిది అనేది వివాదానికి మూలం దోషము నా దై ఉంటుంది అనుకుంటే వివాదం ఉండదు ఇతరుల మీద దోషాన్ని వేసేసుకుంటూ పోవడానికి మనం అలవాటు పడుతూ ఉన్నాం ఇది మీకు తెలుసుమో తెలీదు పురాణాల్లో ఇది ఇది ఇదంతా కూడా కలెక్టివ్ సైకే కలెక్టివ్ సైకాలజీ పురాణాల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు అధర్మం ఉందనుకోండి అధర్మానికి దోషం ఎవరి మీద వేస్తారు కలి అనే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ నెక్స్ట్ మీద పడేస్తారు వారి మూలంగా ఏర్మం అంత వచ్చేసి కలి అంటే అర్థం ఏమిటి కలి కలహ కలహానికే కలి అని పేరు కలహం ఎక్కడ ఉంటుంది అలా ఆకాశంలో అసలు కనబడకుండా సంచరిస్తూ అప్పుడప్పుడు మనలోకి వస్తుందా లేకపోతే మనలో నుంచి పుట్టి బయటకు వస్తుందాలో కాబట్టి కలి ఎక్కడ ఉన్నట్టు మనలో మనలో ఉంది అని ఎప్పుడైతే మీరు ఆత్మ అవలోకనం చేస్తారో అప్పుడు మీకు వికాసం వచ్చేస్తుంది కలహం పోతుంది అయితే కలెళ్లది బయట ఉంది అని నేను ఆశ్చర్యపోతాను ద్వైతము భయహేతువు ద్వితీయాద్వై భయం భవతి అని ఉపనిషత్తు చెప్తుంది ద్వైతమే భయహేతు భేదబుద్ధియే భయ హేతువు జీవద్వైతాన్ని గురించి కదా చెప్తున్నారు మీరు కల్పించుకునే ద్వైతమే భయహేతువు దీని నాకు దృష్టాంతం కనబడింది నేను నేను ఆశ్చర్యను ఒక ఆయన ద్వైత ద్వైత సాధువు దేవుణ్ణి బాగా కొలుస్తూ ఉండడము ద్వైతంలో కొలవడం ద్వైతంలో కొలిచేప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జగత్తు సత్యం నేను సత్యం దేవుడు సత్యం జీవులందరూ సత్యం అక్కడితో తాగట్లేదు ఈ జీవులలో దేవతలు రాక్షసులు వేరు వేరుతో ఉంటారు అండ్ దేవతలు దేవతలే రాక్షసులు రాక్షసులే దేవతలు అవరు ఇస్తారు ఏదైనా ఎక్సెప్షన్స్ ఉండాలి తప్ప రాక్షసులు దేవతలు ఎవరు ప్రహ్లాదు కూడా రాక్షసుడిగానే వర్ణిస్తారు హీ హ్యాపన్స్ టు బీ రాక్షస వె బీ ఎ గుడ్ రాక్షసల్ ఎ రాక్షస సో అలాగే రాక్షసులు రాక్షసులే ఆయనకి ఆ ద్వైతాచారిత్ర ఆయనకి ప్రపంచం అంతా ఫాలోయర్స్ ఈ ఫాలోయర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే డిపెండ్స్ అపాన్ యువర్ ఎనర్జీ If you are very energetic, you will have a large number of followers. May some quiet-going person according, you will have a small number of followers. It is like that. It doesn't depend upon the vastu or the reality that he speaks. He has energy to collect people, and therefore he has followers. Arakanga prabhañca want followers. Āyana ākhariroju lu elāgadice ānte āna roju nje sanji. Āyana ātana ātmi yava tota āntaru. నాకెవరిలో విషం పెట్టారు అని అంట ఆత్మీయు ఆశ్చర్యం ద్వైతం అంటే ఇలా ఉంటుంది ఏమో మనకి తెలియదు విషం పెట్టారేమో వాళ్ళ మోహోత్సవం వాళ్ళకి హోదేమో ఎందుకంటే ఆ ద్వైతం అనేది అలా వాళ్ళు పెట్టారేమో తెలియదు మరి పెద్ద పండితుడు అంత పెద్ద ఆచార్యుడు సన్యాసి జీవితమంతా కూడా ఈశ్వరుణ్ణి పూజిస్తూ గడిపిన వాడు ఆయన అలా చెప్తూ ఉంటే ఐ యు మే హ్యావ్ టు బిలీవ్ ఇట్ ఆర్ మేబీ ఓల్డేజ్లో వచ్చినటువంటి సఫరింగ్ యొక్క ఆ ఫ్రస్ట్రేషన్ మూలంగా ఓల్డేజ్లో ఏమవుతుందో తెలుసుందండి డిప్రెషన్ వస్తుంది మరి ద్వైతం అంటే ఏ విధంగా ఉంటుందా ద్వైతం డిప్రెషన్ ఎందుకంటే లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది దేవుడు నాకు ఏదో అపకారం చేస్తున్నాడు తర్వాత నన్ను నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కావటం లేదు అని ఇలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చి ది గోయింగ్ టు డిప్రెషన్ అంచేతనే వెరీ ఓల్డ్ బెడ్ రిడన్ పీపుల్కి యూ హౌ టు చెక్ వెదర్ ది పర్సన్ హ్యాస్ డిప్రెషన్ బెడ్ రిడన్ అయిన ప్రతి వాళ్ళకి తప్పనిసరిగా చెక్ చేయాలి ఎలా చెక్ చేస్తారు మీరు ట్ ఫిజీషియన్ హూ నోషన్ నో హార్మ్ ఇన్ సో సైటి ఆట్రిస్ ఆల్సో కన్సల్టెడ్ నో హార్మ్ డిప్రెషన్ లో ఉన్నట్లయితే యాంటీ డిప్రెషన్ ఫీల్ ఒకటిస్తే కొంత ఈజీ వస్తుంది లైఫ్ ద పూర్ మ్యాన్ హీ సఫరింగ్ ఎవరు పాయిజన్ చేసి ఉండకపోవచ్చు ఎంటైర్లీ బికాస్ ఆఫ్ హిస్ సఫరింగ్ ఆయన నాకు పాయిజన్ చేశారు అనేటువంటి భ్రమలో ఉన్న భ్రమ ఉండి ఉండొచ్చు తర్వాత అంటారు ఆ పాయిజన్ చేసింది రాక్షసులు అంటారు సరే ద్వైతం అనేది ఎలా ఉంటున్నాం కాబట్టి జీవద్వైతం చాలా భయంకరం దీన్ని ఆరోగ్యం బాగుండగా శరీరము సహకరించే సందర్భంలో ఈ జీవద్వైతాన్ని మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది జీవద్వైతాన్ని అలా పట్టు కూర్చోకూడదు లోకంలో నేనేవో దృష్టాంతాలు నా మనస్సుకి తోచినవి చెప్తాను మనము ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి మన మనస్సుల్ని మనం పరిశీలించాలి మన మనస్సులో అసూయ జలసీ ఉంటుంది అది మనం పరిశీలించాలి ఆ అసూయను మనం మన మనస్సు ఎప్పుడైతే ప్రాజెక్ట్ చేస్తుందో దానివల్ల మననే దుఃఖాన్ని అనుభవిస్తాం కాబట్టి బయట ఉన్న వాళ్ళతో దానికి ఏమీ సంబంధం ఉండదు అలాగే ఇంకా అనేక రకములైనటువంటి కోపాలు తాపాలు ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి అంత కూడా జీవద్వైతమే ఆ జీవద్వైతాన్ని మనం విడిచిపెట్టడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఆ జీవద్వైతం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే మనము ఏదై ఉన్నామో దానిని తెలుసుకునే ప్రయత్నం ఉండదు మనము ఊహ ఊహ చేసుకుని నేను ఇదిగా ఉన్నాను నేను ఉన్నది బాగున్న స్థితి కాదు నేను ఇంకొకటేదో అవ్వాలి అనే రూపంగా ఉంటుంది జీవద్వైతం జీవద్వైతంలో వాట్ ఈజ్ అన్నది పరిశీలించేటువంటి ఆ వివేకం ఉండదు ఆ ఉత్సాహం ఉండదు ఎందుకంటే మనస్సెప్పటికీ ఒక స్థితిని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది కల్పించుకుంటుంది కల్పించి నేను అక్కడికి చేరుకోవాలి అన్నట్టుగా ఉంటుంది జీవద్వైతం దీన్ని ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంట జీవద్వైతంలో దీన్ని ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ మన రెలిజియస్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ స్నానం ఎందుకు చేయాలి ఇప్పుడు నేను పాపిని స్నానం చేసినట్లయితే అపాపిని అవుతాను హౌ టు బికమ్ ఇప్పుడు నేను పుణ్యం తక్కువగా ఉన్నవాడును స్నానం చేసినట్లయితే నాకు పుణ్యం ఎక్కువగా వస్తుంది ఇప్పుడు భూలోకంలో ఉన్నాను నేను స్వర్గానికి పోవాలి పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు ఈ స్వర్గం అనేది ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మిస్లీడింగ్ ఎందుకో తెలుస్తుందండి స్వర్గం అనేది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది మీరు ఎప్పుడైతే స్వర్గం అనేది భవిష్యత్తులో ఉంటుంది అని మీరు ఆ భవిష్యత్తులో ఉంటుంది మీరు అక్కడికి చేరుకోవాలి చేర్బ స్వర్గం బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ బికమింగ్ లో పడిపోతుంది బియింగ్కి స్వర్గానికి సంబంధమే ఉండదు వాస్తవానికి మీ స్వరూపమే స్వర్గము ఆనందం అంటే అదే ఇది సచ్చిదానందము అంటే అర్థం ఏంటి మీ స్వరూపమే స్వర్గము కానీ ద రిలీజియస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే నీ స్వరూపము పాపము దుఃఖము నీకేం కావాలి పుణ్యము ఆనందము సుఖము కావాలి దాని పేరే స్వర్గము పుణ్యం చేసుకో స్వర్గానికి వెళ్తావు అని ఉంటుంది అంతే లోపల స్వర్గము వేచి ఉన్నది ఇప్పుడు ఉన్నది వస్తుంది కాదు ఉన్నది ఆ ఉన్న స్వర్గాన్ని నీవు ఆవిష్కరించుకో అని ఉండదు రిలిజియస్ ఎడ్యుకేషన్ ఎలా ఉండదు సోషల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది నౌ యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ బికమ్ ఎడ్యుకేటెడ్ నౌ యు ఆర్ నాట్ ఎ డిగ్రీ హోల్డర్ బికమ్ డిగ్రీ హోల్డర్ దాంతో ఏమంటవుతుంది మూడేళ్ళు కష్టపడి చదివి డిగ్రీ హోల్డర్ అవ్వాలి అది అమాయకులు చేతగాని వాళ్ళు చేసే పని అది కష్టపడి చదివి రాత్రి మిడ్ నైట్ ఆయిల్ బర్న చేసి చక్కగా కష్టం అవన్నీ ఆ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అవన్నీ వల్లించి పరీక్షలో రాసి డిగ్రీ హోల్డర్ అవ్వడం అన్నది చేతగాని వాళ్ళు చేసే పనులు కాఫీ కొట్టేసి లేకపోతే డిగ్రీ సర్టిఫికెట్ నకల సర్టిఫికెట్ సంపాదించేసి డిగ్రీ హోల్డర్ అయిపోవటం మొత్తానికి ద సోషల్ ఎడ్యుకేషన్ యొక్క గోల్ ఏమిటంటే డిగ్రీ హోల్డర్ అయిపోవడం టు బికమ్ ఎ డిగ్రీ హోల్డర్ సో ఫోర్ లైఫ్ ఈజ్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్ టు బికమ్ సంథింగ్ దీన్ని జీవద్వైతంగా ఉంటాం మీరు మీకు అబ్జెక్షన్ కలగచ్చు ఏమైనా మరి యువనంలో పిల్లలు స్కూల్కి వెళ్ళద్దా కాలేజీలకి వెళ్ళి చదువుకోద్దా అని దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అండ్ అండ్ సేవింగ్ ఐఎమ్ నాట్ సేవింగ్ దాట్ ఇట్స్ లైల్ కష్టపడి చదివే వాడికి ఒక రకం స్ట్రగుల్ కాపీ కొట్టేవాడికి ఇంకో రకం స్ట్రగుల్ ఫోర్జరీ సర్టిఫికెట్ సంపాదించే వాటికి మరో రకం స్ట్రగుల్ ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ స్ట్రగల్ ఆ సత్యాన్ని మనం ఇప్పుడు గుర్తించాలి అంతేగాని ఇప్పుడు మన పిల్లల్ని కాలేజీ మానిపించడం నేను ఆయన అంటే మనం జీవితం అంటే ఇలా ఉంటుంది అనే సత్యాన్ని గుర్తించాలి తర్వాత జీవద్వైతం యొక్క మౌలికమైన లక్షణం ఏమిటంటే మనిషి తనతో తాను ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాడు అదే జీవద్వైతం తనతో తాను తనతో తాను ఘర్షణ పడుటకు మూల హేతువే ఉన్నాను అని భ్రమపడతాడు దేహేంద్రియాదుల యొక్క స్వరూపాన్ని తన వ్యక్తి మీద ఉన్నాను అని భ్రమపడతాడు కానీ ఇలా ఉండాలి అని ఊహించుకుంటాడు కాబట్టి తన స్థితిని తాను తప్పుగా అంజనా వేసుకోవడము తన స్థితిని తాను సరిగ్గా తెలుసుకోలేకపోవడము తాను ఫలానా అవ్వాలి అనేటువంటి ఒక ఊహాకల్పితమైనటువంటి ఒక మరొక స్థితి అని ఈ గల్ఫ్ మధ్యలో ఒక అగాధాన్ని నిర్మాణం చేసుకుని ఈ అగాధాన్ని దాటి తాను చేరుకోవలసిన స్థితిని చేరుకోవటానికి వీడు ఘర్షణ పడుతూ నిరంతర ఘర్షణలో ఉంటాడు మనిషి మీరు మీరు ఆలోచించలేదు మన జీవితం అంతా ఘర్షణలు నేను వేదాంతం చదువుకోలేదు కాబట్టి వేదాంతం చదువుకోవాలి అదో ఘర్షణ నేను జపం సరిగ్గా చేసుకోలేదు కాబట్టి జపం చేసుకోవాలి ఇంకో ఘర్షణ నేను చాలాసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాను నాకు మెడిటేషన్ సరిగ్గా వర్కౌట్ కాకలేదు నేను ఇంకా కష్టపడి మెడిటేషన్ని సిద్ధింపజేసుకోవాలి ఇంకో ఘర్షణ ఈ రకంగా తన స్థితి తనకు అంగీకారము కాదు ఊహాజనితమైన తనకి దూరముగా ఉన్న స్థితి ఏదో అది ఏ అంగీకారము తెలుగులో ఒక సామెత ఉంది దూరపు కొండలు నూలు పోదో దాని సెన్స్ ఇక్కడ సెన్స్ మన దగ్గర ఉన్నది మనకు పనికిరాదు పెనకి చెట్టు మందుకు పనికిరాదు ఇంకో సామెత సో వాట్ ఐ ఆమ్ ఈజ్ యూస్లెస్ What I should be is always attractive. అట్రాక్టివ్ దాంతో ఘర్షణ నిర్మాణం అవుతుంది ఎందుకంటే వాట్ ఐ షుడ్ బీ ఈజ్ ఇమాజి ఇది ఇమాజినేషన్ ఊహాజనితం భవిష్యత్తు వాట్ అయామ్ అన్నది ఉన్నది స్థితి అది కాబట్టి తన స్వరూపమును arayutaku అరయుటకు అవకాశమే లేకుండగా ఈ lo padi మనిషి జీవిస్తూ ఉంటాడు So, తాను ఏదై ఉన్నాడో దాని నుండి తాను ఏది కాడో దాని వైపు పయనించేటువంటి ఘర్షణలో మనిషి మొత్తం జీవితాన్నంతమీ అదే ధోరణిలో గడిపేస్తాడు సో చూడండి ఇంత ఘర్షణకి కారణమై ఇంతటి దుఃఖానికి భయానికి హేతువైనటువంటి ఆ ఊహాజనితమైన స్థితి బికమింగ్ ప్రాసెస్ ఏదో అవ్వాలి అనేటువంటి ప్రయత్నము అది ఇంత ఘర్షణకు దుఃఖానికి హేతు అవుతున్న ఆ ప్రాసెస్ ఏదైతే ఆ ప్రక్రియ అది సత్యము కాలేదు ఎందుకంటే సత్యము మనిషిని హింస పెట్టదు ఘర్షణను దుఃఖాన్ని కలిగిస్తోంది అంటే అది తప్పనిసరిగా అసత్యమై ఉండాలి అంటే అర్థం ఏంటి బికమింగ్ అసత్యం అంటే అర్థం ఏంటి బీయింగ్ సత్యం అని అర్థం మీరు ఏదై ఉన్నారో అదే మీకు కావలసినది అని తెలుసుకోవాలి మీకేం కావాలి సెక్యూరిటీ అభయం కావాలి మీరు ఆల్రెడీ అభయస్వరూపులై ఉన్నారు దాన్ని మీరు తెలుసుకోవాలి అలా ఇప్పుడు నేను భయంలో నేను అభయ స్థానాన్ని సంపాదించుకోవాలి అని కనుక మీరు ఆ డివిజన్ పెట్టుకుని కూర్చున్నారంటే మళ్ళీ ఘర్షణ దుఃఖమే మిగులుతుంది ఆ అభయస్థానము మీకు ఎప్పటికీ దొరకదు ఈ ఎద్దుకి ఒక కట్టె మెడల్కి ఒక కట్టె ఆ కట్టెకు చక్కటి పచ్చని గడ్డి కడతారు ఆ ఎద్దు ఆ గడ్డి కనపడుతూ ఉంటుంది నాలుగే చాచుతుంది దానికి అందదు అది ముందుకు పోతూ మన జీవితాలు అలాంటివి ఉంటాయి ఎద్దులగా బరువు మోసుకుంటూ బతుకుతాం ఏదో వస్తుంది వాస్తవంలో మీకు పుణ్యము ఇప్పుడు మీ యొక్క స్వరూపమే పుణ్యము ఎప్పుడో రాబోయేది పుణ్యం కాదు ఏదో చేస్తే వచ్చేది పుణ్యం కాదు ఇప్పుడు మీరున్న స్వరూపమే పుణ్యము ఆత్మయే పుణ్యము రాబోయేది స్వర్గం కాదు ఇప్పుడు మీ స్వరూపం ఏదైతే గలదో అది స్వర్గం అని ఈ విధంగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడేమట్ తెలుసుకోండి తాను ఏది కాదో అది అగూటపట కై చేసేటువంటి ఘర్షణ స్ట్రగల్ ఆగిపోతుంది ఆ విధంగా మానవుడు జీవద్వైతం నుంచి విడుదలైపోతారు అది ఒక ర్యాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఒక విప్లవాత్మకమైన వికాసం అంటే అర్థమేమిటి తను గమనించుకోవాలి నేను ఏదో అవ్వాల్సిందేమీ లేదు నేను ఏదై ఉన్నానో అది ఏ పూర్ణము అని అది పూర్ణము అని తాను నష్టపోవడం ఒక పద్ధతి బట్ అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే నేను ఏదై ఉన్నానో దానిని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయటం అనుభవంలో పూర్ణత్వము తనంత తానుగా ప్రకటన కాబట్టి తానేదో కొత్తగా అవ్వాలి అనేటువంటి ఘర్షణకు స్వస్తి పలికి ఈ ఊహా కల్పనలకు ఊహలకు కల్పనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ జీవద్వైతం నుంచి ద్వైతం వల్ల పుట్టేటువంటి ఘర్షణ భయము దుఃఖము వీటి నుండి మానవుడు ముక్తిని పొందగలను జీవద్వైత వివర్జనా సో తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే చిత్రమైన రహస్యం మీకు ముక్తి అనేది ఫ్రీడమ్ జీవన్ ముక్తి లభిస్తుంది ఇప్పుడు బతికుండగా ముక్తి గురించి మనం మాట్లాడుతున్నాం మరణించటం తర్వాత రాబోయే స్వర్గం గురించో వైకుంఠం గురించో బ్రతికుండగా ఉండే ముక్తి గురించి మనం మాట్లాడుతున్నాం సో ఇసి మీరు జీవద్వైతాన్ని విడిచిపెట్టదలుచుకుంటే వెంటనే విడిచిపెట్టచ్చు ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ యంగ్ మ్యాన్ వస్తే ఏదో కుంటి కాలు కుంటి యంగ్ మ్యాన్ కిస్లో ఎప్పుడో వాడు అతను ఆ జీవద్వైతంతో దుఃఖిస్తూ ఉంటాడు ఏమిటో రెండు రకాల జీవద్వైతం పట్టుకుంది అతను ఏమిటంటే ఎవడో చెప్పాడు ఆయనకి ఈ చూసి ఈ గ్రహాలు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వజన్మను కూడా కలుపుతారం వాళ్ళకి తెలియదు లేదు ఎన్నో ఎదుర్కొంట ఆశ్చర్య వాడి అడాసికి అంటే గుండెలు తీసిన గొంతు ఏదైనా చెప్పేస్తాడంటే ఏదైనా ఏదైనా చెప్పేయడానికి వెనకాడాల్సినటువంటి అరే తోడతో శరం కరోమే ఏదైనా చెప్పేయడం తెలియందేమీ లేదు ఓ బొమ్మ హోటల్ పెట్టి కూడా ఒక కట్టె పొలం కొట్టి నేను చూపిస్తూ ఉండడం ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉంది ఈ గురువు పాపము కాఫీ శని కాఫీ ఇలాగా ఆ పొలం ఇటు తిక్కి ఇటు తిక్కు అది చెక్తూ కాబట్టి వీడు కుంటివాడైనాడు చిరపం జన్మలో వీడు ఒక సత్పురుషుల్ని కట్టెతో కాళ్ల మీద కొట్టిన కారణంగా ఇప్పుడు కుంటివాడైనాడు అంటే ఎప్పుడో ఎవడో ఒకటి అడగాలి గతం జన్మలో సత్పురుషుల్ని కాళ్ళ మీద కొట్టిన కారణంగా గుంటూరువాడైనాడా లేకపోతే ఆరో స్థానంలో గురువు పాపి అయిన కారణంగా గుంటూవాడైనా ఏదో ఏదో ఒకటి చెప్పాలి కదా వైహికాక్సో ఏదో ఒకటి కారణంగా అలాంటి ఒక ద్వైతం పట్టుకొచ్చేది అది పెద్ద బరువు ఆశ్చర్యం కొనే నేను ఏదో పొరపాటు చేశాను దాన్ని ఫలం అనుభవించేస్తున్నాను దానికి దానికి చెల్లిన సంతోషం పడుతుంది కదా అది కూడా చేయాలి కానీ ఇదొక ద్వైతము రెండవ ద్వైతం ఏంటంటే నా బతుకు ఎలా వెళ్తుందో నా భవిష్యత్తు ఎలా వెళ్తుందో ఇది రెండవ ద్వైతము అతనికి నేను బోధం చేశాను నువ్వు ఈ గతాన్ని ఈ భవిష్యత్తుని ఊహల్లో పెట్టి ఈ కుంటితనాన్ని గతంతో భవిష్యత్తుతోటి దాన్ని రేషనలైజ్ చేసుకో నువ్వు సాధించి ఏమీ ఉండదు సో దెన్ వాట్ షుడ్ ఐడు చూడు నువ్వు కుంటితనము దేహానికే తప్ప అసలు సాక్షి చైతన్యానికి లేదు నువ్వు నువ్వు చేసుకో అహమస్మి అయాం అనే ధ్యానం చేయి అయాం ధ్యానం చేయి అహమస్మి ధ్యానం చేయి మనస్సును శాంతంగా పెట్టుకో సైలెంట్గా పెట్టుకో మనస్సును అప్పుడు కుంటితనం ఏమైందో నాకు చెప్పు ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసి ఈ మెడిటేషన్ చేసిన టైంలో అండ్ మైండ్ ఈజ్ సైలెంట్ నీకుంటికరణ రావడం యు ఆర్ దేర్ మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు యూఆర్ దేర్ ఇన్ఫ్యాక్ట్ మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు యు ఆర్ డేర్ కాదు యూ ఎలోన్ ఆ మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు మీరే ఉన్నారు పూర్ణంగా ఉన్నారు మీరు మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు లేరు ఏవేవో ఉన్నాయి సంసారం అంతా ఉంది మీరు అసలు లేనే లేదు అక్కడ మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడే యు యువర్ presence ఇస్ దేనం లే ప్రజెన్స్లో నువ్వు నిలిచి ఐదు నిమిషాలు నిలిచి ఉండి నాకు చెప్పు నీ కుంటితనం ఏమైందో చెప్పు ఓకే ఐదు నిమిషాలు అయింది చెప్పు ఇప్పుడు కుంటితనం ఏమైంది ఉందా కుంటితనం నేను బాధించిందా లేదు కాబట్టి కుంటితనాన్ని నెత్తి మీద ఆరోపించుకుని దానికి గతంతో భవిష్యత్తుతోటి ముడిపెట్టి ఘర్షణను భయాన్ని దుఃఖాన్ని నిర్మాణం చేసుకుని మనిషి సఫర్ అవుతూ ఉంటాడు యు యాక్సెప్ట్ నీకున్న కుంటితనాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి దిజ్ నాట్ ఈవెన్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఎందుకో తెలుస్తున్నా అండి కుంటితనం శరీరానికి ఆత్మ చైతన్యానికి నా స్వరూపానికి లేదు యూ నో కమ్ టు నో దాట్ తెలుసుకో తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఏమైందో తెలుస్తున్నాండి ముక్తుడైపోయినాడు ఆ ద్వైత దుఃఖం నుంచి ముక్తుడైపోయినాడు ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను నాకు రోగం వచ్చేసింది నేను చచ్చిపోతున్నాను నాకు వీళ్ళు విషం పెట్టేశారు వీళ్ళు రాక్షసులు దైతం మహా దుఃఖం అందులో బెడ్రీడన్ అయి ఉన్న పెర్సన్కి ఈ ద్వైతం పట్టుకుందంటే వాడి శరీర దుఃఖము రోగ దుఃఖము టైం అయిపోతుంది సపోజ్ హీ నోస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై బాడీ హ్యాస్ టు డై లెట్ ఇట్ డై అందరూ ఆత్మస్వరూపులే రాక్షసులు దేవతలు ఇదంతా కూడా మన ద్వైతము అని తెలుసుకున్నాడు అనుకోండి ఆయన దుఃఖము భయము ఏమవుతాయి అసలు ఆ హింట్ తెలిస్తేనే పోతాయండి కాబట్టి జీవద్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నా చెప్పే ప్రయత్నం ఏంటంటే జీవన్ముక్తి అనేది కైండ్ ఆఫ్ లైక్ దేస్ మీకు హండ్రెడ్ ద్వైతం పెట్టుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బంధము ఐటమ్ ఆఫ్ దట్ ద్వైతం మిమ్మల్ని బాగా పీడిస్తున్న ఒక ఐటమ్ తీసుకోండి తీసుకుని ఆ ద్వైతాన్ని మీరు రిజాల్వ్ చేసి పారే టు దట్ ఎక్స్టెంట్ యూడుకం ఫ్రీ అయిపోతారు అంటే మీరు టెన్ జీవద్వైతాన్ని విడిచిపెడితే టెన్ ఫ్రీ అయిపోతారు ట్వంటీ జీవద్వైతం విడిచిపెడితే ట్వంటీ ఫ్రీ అయిపోతారు నేను మీకు దృష్టాంత చూస్తాను నేను అయిపోయాను ఫ్రీ అయిపోయాను నేను గ్రహాలు సుఖము దుఃఖము పుణ్యము పాపము అవి మనకి సుఖాన్ని ఇవ్వడం దుఃఖాన్ని ఇవ్వడం ఈ ద్వైతం నుంచి నేను ఫ్రీ అయిపోయాను ఆ ద్వైతాన్ని నేను విడిచిపెట్టేశాను ఐ వికమ్ ఫ్రీ నాకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తూ ఉంటుంది తర్వాత నేను ఇంకొక ద్వైతాన్ని విడిచిపెట్టేశాను ఎప్పుడో విడిచిపెట్టేశాను స్పాంటేనియస్గా ఇప్పుడు ఊరికే లెక్క వేసుకుంటే గతాన్ని తవ్వుకుంటే బయటికి చెప్పడమే దృష్టాంతంగా తప్ప అసలు ఈ ద్వైతం నన్ను ఎప్పుడూ పట్టుకోలేదు నేను ఎప్పుడో విదిలిపెట్టేశాను అదేమిటంటే నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రియుడు వైశ్యుడు ఈ కులభేదం నేను ఎప్పుడో విదిలిపెట్టేశాను తర్వాత ప్రాంత భేదం నాకు ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ నేను ఫలానా గ్రామంలో పుట్టాననే మాట నేను ఎప్పుడూ అన్నాను సేవ అక్కడికి వెళ్ళి వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి వెళ్ళి వీడు చేసి వెయ్యి రూపాయల సేవ ఆ ఊళ్ళో చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు వీడు కట్టే దేవాలయం ఎక్కడ కట్టాలి అక్కడ వెయ్యి మైళ్ళ కట్టాలి ఎందుకు అక్కడ ఎందుకు కట్టడం ఉంటున్నది ఇక్కడ కదా అంటే నేను పుట్టిన ఊరేది నేను పోనీ పుట్టిన ఊరు అది ఇవ్వచ్చు ఇక్కడ చేయొచ్చు కదా ఆ దేవాలయం కట్టడం కదా ఇక్కడ కట్టడం కాదు నేను పుట్టిన ఊర్లో కట్టాలి ఈ రకమైన ద్వైతం నుంచి నేను ఎప్పుడూ బయటపడిపోయాను నాకు లేదు ఈ ద్వైతం ప్రాంతీయ ద్వైతం నేను ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ పంజాబ్ మద్రాసు ఈ ద్వైతం నాలో లేదు అది లెక్క అధికం ఫ్రీ ఒకప్పుడు హిందూ అనే ద్వైతం నాలో ఉండేది ఇప్పుడు నేను ఆ ద్వైతాన్ని విడిచిపెట్టేసిన అందరూ ఆత్మస్వరూపులే దాంట్లో పడిపోయాను అధికం ఫ్రీ okappudu i am an indian and dwaitam undedi tappengadu patriotism gurinchinena injapottledu that is great but i am an indian we are also western we are also when the development happened our tradition gets affected and ahankarangaani and dwaitangaani there i am restricted i become free from meedha drushtamla endu cheppalenu to the extent that you give up dwaitam You become free to that extent. So, Pula de Vaisna, now and here. Suppose, hundred percent jyewadvaita na me irubhita you na ma koane, know, apodaya wa pune, jyewan mukteh parakastha. Hundred percent jyewan mukteh me irubhita. That is the highest level of jyewan mukte. Adi maanthane me numanne, me gocceh asuna. కాబట్టి మీరేం చేయాలంటే జీవద్వైతాన్ని విడిచిపెట్టాలి జీవద్వైతాన్ని విడిచిపెట్టాలంటే ఈశ్వరద్వైతము నుండి జీవద్వైతాన్ని సపరేట్ చేయాలి ఈశ్వరుడు సృష్టించిందంత నేను కల్పించిందెంత ఇది సపరేట్ చేయాలి అంత పది కాబట్టి ఆ సెపరేషన్తో మొదలుపెట్టండి వివేకం ఈశ్వరద్వైతాన్ని గురించి మీరేం చేయక్కర్లేదు ఆ టాపిక్ అంతా అయింది జీవద్వైతం మీద మీరు ఫోకస్ చేయండి ఫోకస్ చేసి జీవద్వైతాన్ని అదంతా కూడా మనం కవర్ చేసినాం జీవద్వైతాన్ని మీరు తిరస్కరిస్తూ పోండి విడిచిపెట్టుకుంటూ పోండి ఎస్ డ్రాపిక్ దాంట్లో మీరేమీ కష్టపడక్కర్లేదు పట్టుకోవాలంటే కష్టపడాలి కానీ విడిచిపెట్టడానికి కష్టమేమి లేదు ఇప్పుడు పెనీ మోసుకెళ్లాలంటే సమస్య తప్ప పక్కన బారేయాలంటే సమస్య కాబట్టి అంటే దాని అర్థం ఇతరుల మీద ప్రేమ చూపించద్దని వాళ్ళకి సర్వీస్ చేయొద్దని అలాగే కాదు మీరు అటాచ్మెంట్ అండ్ ఇమాజినేషన్ యూషుడ్ స్టాప్ యూషుడ్ స్టాప్ ఇమాజినేషన్ అండి మనుషులు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు అలా ఊహలు చేసుకుంటూ ఉంటారు ఈ షుడ్ స్టాప్ ఇమాజినేషన్ చూడండి ఒక ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ ఒకటి మనం కట్టేసుకుంటే సుఖంగా ఉంటాము అని ఇమాజిన్ చేసుకుంటాం ఆఖరికి ఏమవుతుందో తెలిసినా పాకలో ఉన్నవాడు సుఖంగానే ఉంటాడు వీడి ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ లో ఉన్నవాడు వీడు దుఃఖపడుతూనే ఉంటాడు కెన్ యూ నీడ్ నాట్ గో టు ఏ హట్ ఇప్పుడు ఉంటున్న బిల్డింగ్ వదిలిపెట్టి హట్లోకి వెళ్ళట్ కలదు నేను చెప్తున్నది ఏంటంటే ఒక విశాలమైన బంగాళా ఉంటే సంతోషం పడుకుంటాం ఆనందం వచ్చేస్తుందనే భర్మ వదిలిపెట్టండి ఇది విశాలమైన బంగళ మీకు క్రీడమని ఇవ్వదు కాబట్టి ఎనీవే ఈ నో ది పాయింట్ అంటే జీవద్వైతాన్ని ఈశ్వర వివేచన చేసుకుంటూ ఇప్పుడు దేహం ఉన్నది దేహానికి దేహయాత్ర గడవటానికి కొంచెం భోజనం కావాలి ఏమంటారు ఎవళ్ళనో మీరు ఎవరో అపేక్షిస్తారు భోజనం పెట్టమని వాళ్ళు ఏం చేస్తారు పోయినంత రైసు బంగాళాదుంపలు వేపుడు లోకు అందరికీ లోకుపోయిన శాఖం ఏంటంటే మన పొటాటో పొటాటో కట్ చేసి దాన్ని నూనెలో ఇల్లాలని కొంత కారం కొంత ఉప్పు దాని మొహాలు పడేసి లేలో దట్ ఈజ్ దట్ విల్ సర్వ్ ది పర్పస్ కొంత మజ్జిగ ఇచ్చారనుకోండి మీరు హ్యాపీగా అది తినేసి కూర్చుంటే ఇవన్నీ స్త్రీకరించం లేకపోతే నా ప్రారంభంలో ఉంది ఇదే తిండి ఈ వయస్సులో నేను తిని తిండా వెళ్ళి రాజభోగాలు ఉండద్దా వెంటనే ఎక్కడో ఉద్యోగం చేస్తున్న కొడుకు గుర్తుకొస్తాడు వాడు ఎప్పుడు నా గురించి అసలు ఆలోచించని ఆలోచించట ఎంత ఎంత ఆలోచిస్తారు ఉద్యోగం కదా వాళ్ళ బాస్కి బాస్ గురించి ఆలోచించాలా లేకపోతే తండ్రి గురించి ఆలోచించాలా అన్ని ఇన్ని ఆలోచించలేదు ఏదో ఒకటే ఆలోచిస్తారు వాడి భార్య అంటుంది నాతో టైం గడపట్లేదు అంత ఎంతసేపు ఉద్యోగంలోనే వాడి భార్య అంటూ పిల్లలు అంటారు డ్యాడ్ ఎప్పుడు కనపడినా కనపడదు అని పిల్లలు అంటూ ఉంటారు వాటితో సతమతం అవుతూ ఉంటాడు వాళ్ళ డిమాండ్సే పూర్తి చేయలేక సతమతం అవుతూ ఉంటాడు మనం పెద్దవాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు కూడా డిమాండ్ పెట్టారనుకోండి బట్ హీ విల్ గో క్రేజీ ఇట్ ఈస్ వెరీ అన్ఫైర్ ఆల్సో అలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు అంటే అర్థం ఏమిటి ఈశ్వరద్వైతం ఏమిటి దేహము దేహయాత్ర ఈశ్వరద్వైతం జీవద్వైతం ఏమిటో తెలుస్తున్నాండి ఈ వయస్సులో నాకు కొంత కొడుకులు కోడళ్లు మంచి తాజా కోట్ల రెండో మూడో ఉండి వయసు వడ్డించి చక్కగా సో ఈశ్వరద్వైతం నుండి జీవద్వైతాన్ని వివేచన చేసేయాలి ఇది ఈశ్వర ద్వైతము దేహము దేహయాత్ర ఈశ్వరద్వైతము భోగములు జీవద్వైతము కాబట్టి ముందు ఈశ్వరద్వైతం నుంచి జీవద్వైతాన్ని వివేచన చేయాలి ఈశ్వర ద్వైతం విషయంలో చేయాల్సిందేమీ లేదు దాన్ని అలాగా యాక్సెప్ట్ దాన్ని రికగ్నైజ్ చేసేసి జస్ట్ లీవ్ ఇత్ వెరిటేజ్ జీవద్వైతాన్ని త్యాగం చేయటం ప్రారంభిస్తే మీరు ఇప్పటికిప్పుడు జీవోన్ముక్తులు యు బికమ్ ఏ ఫ్రీ పర్సన్ నోన్ హియర్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ అన్నది అనుభవైక వేద్యం అది ఉంటుందో చెప్పడం కష్టం యూ బికమ్ ఫ్రీ ఇప్పుడు నెత్తి మీద బరువు బండరాయిని మోసుకున్నవాడికి ఆ బండరాయి తీసేశాడు అనుకోండి హౌ డస్ హి కీ హీ ఫీల్స్ ద ఫ్రీడమ్ ఫిజికల్ ఫ్రీడమ్ మిమ్మల్ని ఒక చాలా నేరో ప్లేస్ లో పెట్టేసి బిగించి పెట్టారనుకోండి అక్కడ మీరు సఫికేట్ అయిపోతూ ఉంటారు సడన్ గా తలుపు తీసేసి బయటకు తీసేశారనుకోండి ఇవర్ ఫ్రీ అది ఫిజికల్ ఫ్రీడమ్ దిస్ ఈజ్ సైకలాజికల్ ఫ్రీడమ్ అది వన్ వన్ మోర్ స్టెప్ ఆత్మిక్ స్వరూపమునందు ఒక స్వాతంత్ర్యము జీవన్ముక్తి జీవన్ముక్తి అనుభవానికి వస్తుంది రండి ఏమిటి విశేషం ఏమిటి చెప్పండి అంతేనా ప్రత్యేకంగా సమయం అంతే అంతే వెల్కమ్ సో శ్లోకం అందాము జీవన్ముక్ పరా కాీవద్వైత వివర్జిత వివర్జనాభ్యే సాదీషద్వైకా పరచ జీవన్ముక్ పరా ఇప్పుడు ఈ జీవద్వైతము దాన్ని గుర్తుపట్టి దానిని తిరస్కరించటము త్యాగం చేయటము అనే విషయాన్ని మనం విస్తారంగా చూసినాము దీంట్లో ఇంకొక ఎలిమెంట్ గలదు మరి ఒక అంశము గలదు జీవద్వైతంలోనే ఇంకొక అంశము దాన్ని ఏమంటారంటే ద్వంద్వములు అంటారు జీవద్వైతానికి ఈశ్వరద్వైతానికి తేడా మౌలికమైన మరి ఒక భేదము ఒక భేదం ఏమిటి ఈశ్వరద్వైతము అంటే అస్థి ఏది గలదో అది ఈశ్వరద్వైతము ఎదస్థి అది ఈశ్వరద్వైతం ఏది యూ హ్యావ్ టు బికమ్ నాకిది లేదు నాకు అది కావాలి అది జీవద్వైతం కాబట్టి ఇత ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ జీవద్వైతం అవుతుంది రికగ్నేషన్ ఆఫ్ ద బీయింగ్ ఈశ్వర ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు పృథివీ అని గ్రహించారనుకోండి పృథివీ అస్థి అని గ్రహించారనుకోండి అది ఈశ్వర ద్వైతాన్ని మనం రికగ్నైజ్ ఈ పృథివీలో ఇది నా ప్లాటు దీంట్లోకి పక్కవాడు వచ్చేసి దీన్ని ఆక్రమిస్తాడేమో అంటే భయం కదా మన అది జీవద్వైతం సో ఈశ్వరద్వైతము జీవద్వైతం ఒక యాస్పెక్ట్ ఆఫ్ జీవద్వైతము ఈశ్వరద్వైతము చూసాం రెండో ఈశ్వరద్వైతము సమముగా ఉంటుంది సమత్వం ఈశ్వరుని యొక్క స్వరూపం సమత్వం జీవద్వైతము విషమముగా ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక ఘటన ఘటిల్లినదనుకోండి ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు ఈ సూర్యుడు ఉదయ ఉదయము అనేది అది సుఖమా దుఃఖమా సుఖము కాదు దుఃఖము కాదు అది ఖము ఖ స్పేస్ ఆకాశం ఆకాశములో సూర్యుని యొక్క గతి కొన్ని సూర్యుడి గతి కాకపోతే భూమి గతి సూర్యుని ఆరోపించబడినది ఆల్ దట్ ఈస్ ఫైన్ అది ఖమ్ ఆకాశము ఆకాశంలో సూర్యుని యొక్క గమనము దాంట్లో మీకు సుఖదుఖాలు ఉండవు ద్వైతం ఉండ ఆపోజిట్స్ ఉండవు లేదా జీవుడికి వీటి ద్వైతం ఉంటుంది అలాగా వీడు రాత్రి సుఖంగా నిద్రపోయాడు అనుకోండి సూర్యోదయము సుఖము వీరికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదనుకోండి ఏవో టెలిఫోన్లు వచ్చాయి టెలిఫోన్లు మీరు ఆర్ను పెట్టుకుంటే వస్తాయి ఈ మన ఆర్ని వాళ్ళు పెట్టుకుంటున్నాడు ఒకసారి రాత్రి పదకొండుకి నేను రాధ నిద్రలో ఉన్నదో తెలివి వచ్చింది ఎందుకని టెలిఫోన్ మోగుతాం వెళ్ళి చూస్తే అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు అప్పుడు చెప్పాను ఇలాంటి ఫోన్లు చేయకండి మీరు ఇండియన్ స్టాండర్డ్ టైం చూసుకుని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఫోన్ చేసేస్తారు మీ పని మీరు చూసుకుంటారు ఆయన నాకు ఇంకా నిద్ర పట్టదు మళ్ళీ రేపు పొద్దున్న తెల్లారితోనే నాకు క్లాస్ ఉంటుంది అని సలహా పెట్టండి ఆయన ఏదో వేదాంతం జీవద్వైతమో ఈశ్వరద్వైతమో ఏదో ఈ తర్వాత చూడండి ఇప్పుడు టెలిఫోన్ మీద తర్వాత ఒక ఆయన రాత్రి పదిన్నరకి నిద్రలోకి వెళ్తుంటే ఫోన్ వచ్చింది ఏమిటారు చూస్తే ఎక్కడి నుంచి ఒక నుంచి ఒకటి చూడండి రేపు పొద్దున్న మాట్లాడటం పది తర్వాత ఇంకా ఫోన్ చేయకండి కాదు స్వామి నీతో మాట్లాడ అదే ఆ మాట నేను అంటున్నా రేపు ఇంకే ఇంకెందుకు బంద్ పెట్టేస్తే ఈ రాగగ్లసాల నుంచి బయటపడే ఉపాయం ఏంటంటే ఫోన్ బంద్ పెట్టారు లేకపోతే ఇంక మీరు నిద్రపోలేదు సో ఎనీవే ది పాయింట్ ఈజ్ సూర్యోదయము అది అది సుఖం కాదు దుఃఖం కాదు కానీ జీవుడు దాని ఎందు సుఖ దుఃఖాలని ఆరోపిస్తారు సుఖం దుఃఖం